మనసా వాచో విభాంతి నిఖిలాయనుగ్రహేణేతి నేతి వచనై నిగమా అవోచు మూర్తి తమ్దేవ అజమచ్యుతమహురగ్ర్యయో గురురాత్తి మూర్తిభేదవిభాగి వ్యోమవత్ వ్యాప్తేహ దక్షిణామూర్త శ్రుతిస్మృతిపురా ఆలయం కరుణాయ నమామి భగవత్పాద శంకరకర ఓం భద్రం కర్ణేభి శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాగం సనూర్ యశేమదేవతి నంద్రో వృద్ధశ్రవా స్వస్తి నూషా విశ్వేదా స్వస్తి నస్తాక్ష్యో అరిష్టమి స్వస్తి నో బృహస్పతిర్దా ఓ శాది శాంతి ఉమా సయ పరం ప్రభు త్రిలోచనకంఠం ప్రశాంతం ధ్యా ముర్గచ్చతి क्षिं उमा महेश्वर ध्यान अनेक सगुण राधन सगुण ध्यान अगुण ध्यान निधिध्यासू चूचा ఈ ధ్యానాన్ని ఎవరైతే కొనసాగిస్తారో ఇలా పవిత్రమైనటువంటి ఈ ధ్యానాన్ని ధ్యా ముని మునిహి మననశీలవాన్ ధ్యాత్వా దానిని ధ్యానించిన తరువాత ధ్యాత్వా మునిహి గచ్చతి యాతి ఎక్కడికో చేరిపోతూ ఉన్నాడు ఎక్కడ చేరుతూ ఉన్నాడు భూతయోనిం కాబట్టి సమస్తమైనటువంటి భూతములు ఎక్కడి నుంచి అయితే ఆవిర్భవించావో అది అది భూతయోనియం కాబట్టి సమస్తమైనటువంటి పురాణులు బ్రహ్మదేవుడి నుంచి ఆవిర్భవించాయి అని చెప్పుకున్నాం అనుకోండి అంతకు ముందు చెప్పినప్పుడు బ్రహ్మయోనిం అనేది కూడా అని ఉన్నాడు శివం ప్రశాంతం అనేటువంటి విషయాలు మీకు చెప్పినప్పుడు బ్రహ్మయోనిం కాబట్టి సమస్త జీవులకి భూతాలకి బ్రహ్మదేవుడు ఉద్గమ స్థానం అయితే బ్రహ్మదేవుడికి కూడా కారణమైనటువంటిది పరబ్రహ్మ స్వరూపం సచ్చిదానంద స్వరూపం అస్థిభాతి ప్రేయం కనుక మునిహి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాడో అది సగుణంగా నిర్గుణంగా ఏదైనా సరే తద్వారా చిత్తశుద్ధిని చిత్తైశ్వల్యాన్ని పొంది గురుముఖత జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు గచ్చతి చేరుతూ ఉన్నాడు భూతయోనిం సమస్త భూతాలు ఎక్కడి నుంచి అయితే ఆవిర్భవిస్తూ ఉన్నాయో ఆ ఉద్గమ స్థానాన్ని చేరుతూ ఉన్నాడు అది సమస్త సాక్షిం అన్ని మార్పు చెందుతూ ఉన్నాయో అలా మార్పు చెందేటువంటి సమస్తానికి ఏదైతే సాక్షిగా ఉందో అది తమసహ Param Param Kevalam పరం Eva Prakasham Eva iti. బ్రహ్మయోనిం అనగా కేవలం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఎవరో అది తాను అయ్యాడు అని అర్థం ఇంతవరకు మొన్న రాత్రి నిన్న ఉదయం తూచిన దాని ప్రకారం బ్రహ్మైవేదం విశ్వమితి బ్రహ్మ Eva idam విశ్వం iti ఈ సమస్తమైన జగత్తు ఏదైతే మనకు కనబడుతుందో ఇదంతా బ్రహ్మ స్వరూపమే గాని బ్రహ్మ భిన్నమైనటువంటిది కాదు ఎందుకని అభిన్న నిమిత్త ఉపాదన కారణం గనక దీనికి పరమేశ్వరుడే నిమిత్త కారణమై జ్ఞానపూరితంగా ఉండడం నంబర్ వన్ దానికి కావలసిన ఉపాధనం కూడా తానే అయి నంబర్ టూ కనుక మట్టి కొండల్లో ఉన్నదంతా మట్టి ఎలాగైతే తెలుసుకున్నాము ఈ ప్రపంచంలో కూడా ఉన్నది అభిన్న నిమిత్త ఉపాదాన కారణమైనటువంటి పరమేశ్వరుడే కనుక బ్రహ్మైవ ఇదం విశ్వం బ్రహ్మైవేదం విశ్వం ఇది బ్రహ్మ ఇదం విశ్వం ఈ విశ్వం అంతా కూడా బ్రహ్మమే కాదు ఈ ధ్యాత్వాని మన శలవాన్ ఎవడైతే ఈ ధ్యానం చేశాడో ఇతను ఎక్కడ పోతున్నాడు ఇప్పుడు గచ్చతి యాతి ఇతను చేరిపోయాడు ఆ స్థితికి ఏ స్థితికి భూతయోనిం బ్రహ్మయోనిం అందువల్ల జీవన్ జీవించి ఉండగానే ముక్తుడయ్యాడు ఇప్పుడు ఇతనెవరు ఆ బ్రహ్మం కన్నా ఇతని వేరుగా ఉండేందుకు అవకాశం లేనే లేదు గనక అండర్స్టాండ్ సమాన్ స శివ సేంద్రోక్షర పరమ స్వరాట్ సే విష్ణు స ప్రాణ స కాళోగ్ని స చంద్రమా చూచారా ఎప్పుడైతే బ్రహ్మ వేదం విశ్వమితి ఇదం విశ్వం బ్రహ్మయేవ ఆత్మైవేదం విశ్వమితి వేదం జగత్ సర్వం ఇది ఈ ప్లీజ్ ఎప్పుడైతే నేనే బ్రహ్మము అని తెలుసుకుంటూ ఇంతవరకు ఏదైతే నేను ఆత్మ అనుకుంటూ ఉన్నాడో దానికి సంబంధించిన జ్ఞానం లేదు గనక నేను జీవహ అనుకుంటూ ఉన్నాడు కనుక ఎవడైతే జీవుడో తానే బ్రహ్మం అయమే బ్రహ్మం ఎందుకని చైతన్యం గనక చైతన్యాలు రెండు ఉండేందుకు అవకాశం లేదు గనక రెండు చైతన్యాలే గనక ఉంటే ఒక చైతన్యం మరొక చైతన్యాన్ని పరిమితం చేస్తుంది కాబట్టి నశించిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చైతన్యం వినా కించి చైతన్యం కన్నా వేరుగా రెండవ వస్తువు ఉండేందుకు అవకాశమే లేదు అదే చైతన్యం ఎందుకని అనంతం గనక అనంతమని ఎప్పుడైతే నిర్వచనం చేశామో అనంతంలో రెండవ వస్తువు ఉండేందుకు అవకాశం లేదు ఇట్ ఈస్ ఇన్ఫినిట్ ఇట్ ఈస్ వన్ వితౌట్ సెకండ్ ఓకే మరి ఇతనెవరిప్పుడు భూతయోనిం బ్రహ్మయోనిం అక్కడికి చేరిపోయిన తర్వాత తాను బ్రహ్మమే కనుక అహం అయమ ఈ ఆత్మ ఏదైతే అనుకుంటూ ఉన్నాడో అది అహం అహం అస్మి అనే తెలుసు ఇప్పుడు అహం బ్రహ్మ అస్మి మధ్యలో బ్రహ్మ వచ్చి చేరింది ఇంతమి నేను ఉన్నాను కాబట్టి నేను ఉన్నాను అనేది ఇంతవరకు తెలుసు ఏంగా ఉన్నావు నువ్వు అని అడిగితే నేను దేహంగా ఉన్నాను మనసుగా ఉన్నాను ప్రాణంగా ఉన్నాను సంబంధాలతో ఉన్నాను వాళ్ళకి సంబంధించి వీళ్ళకి సంబంధించి నేను దుఃఖిని నేను సుఖిని అని ఏదైతే మాట్లాడుతూ ఇప్పుడు అహం అస్మి దాని మధ్యలో నేను ఎవరు ఆ అహం ఎవరంటే మధ్యలో వచ్చింది అహం బ్రహ్మ అస్మి అహం బ్రహ్మాస్మి ఇది మహావాక్యం కనుక నేను ఎవరో కాదు ఇప్పుడు బ్రహ్మమే అయ్యున్నాను బ్రహ్మం అయ్యున్నప్పుడు ఈ ఉన్న సమస్తమైనటువంటిది ఏదైతే మనం గోచరిస్తూ ఈ దృశ్యమాన జగత్త కూడా బ్రహ్మం కన్నా భిన్నం కాదు బ్రహ్మమే ఈ రూపంలో విశ్వం రూపంలో ఉందన్నప్పుడు నేనెవరు ఇప్పుడు ఐఎమ్ నాట్ కన్ఫైన్ టు దిస్ బాడీ ఓన్లీ ఐఎమ్ నాట్ కన్ఫైన్ కేవలం ఈ దేహానికి సంబంధించిన వాడిని కాదు సర్వత్రా నిండి నిబిడీకృతమైనటువంటి పరమేశ్వర స్వరూపం ఏదో బ్రహ్మ స్వరూపం ఏదో అది నేనే అయ్యున్నాను గనక సీ నో సహా బ్రహ్మా ఎవరు ధ్యాత్వానిర్గచ్చతి ఇప్పుడు పరమేశ్వర స్వరూపం కాదు చెప్తున్నది నీవే ఎవరైతే ధ్యానం చేశాడో అటువంటి వాడు గచ్చతి భూతయోనిం బ్రహ్మయోనిం సమస్త సాక్ష్యం తమసాహ పరస్థాత్ అజ్ఞానాత్ పరం పూర్ణ జ్ఞానంతో ఉన్నాడు ఇప్పుడు ప్రజ్ఞానమైనటువంటి బ్రహ్మ తానుగా ఉన్నాడు ప్రజ్ఞానం బ్రహ్మ తద్ బ్రహ్మ అహమేవా అది నేనే నాకన్నా అన్యమైనటువంటిది లేదు సహా ఆ ధ్యానయోగి మన శలహా మౌని ఎవడైతే ఉన్నాడో ఆ మౌని ఇప్పుడు స దీర్ఘం బ్రహ్మ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సచ్చిదానంద స్వరూపం ్రహ్మ అంటే బ్రహ్మాజీ చతుర్ముఖ బ్రహ్మ కాబట్టి ఆ దీర్ఘం ఆయనకి దీర్ఘం పెట్టాలి ఎందుకని ఆయన నుంచే దీర్ఘం నడుస్తుంది గనక సృష్టి అంత కనుక అది గుర్తుపెట్టుకోండి సబ్బ్రహ్మ కాబట్టి బ్రహ్మ ఎవరో అది నేనే కారణం ఏంటి భూతయోనిం అయితే బ్రహ్మ ఇప్పుడు నేను బ్రహ్మయోని కాబట్టి ఆయనకి కూడా ఆదైనటువంటి వాడిని అని ఎవరు చెప్తున్నారో తెలుసా బ్రహ్మదేవుడే టీచర్ అది తమాషా అయ్యా నాకు ఆదిన వాడివి అశ్వలాయన నువ్వే ఈ సూర్ణ ఎంత బాగుందో ఏ శిష్యుడైతే వచ్చి నీ దగ్గర జ్ఞానాన్ని పొందాలని గుర్తున్నాడు అశ్వలాయన మహర్షి అశ్వలాయనుడికి చెప్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు ఏమని నాకు మూలమైన వాడివి నీవేనని అమేజింగ్ అమేజింగ్ కనుక వింటూ అందువల్ల ఆ రూపం అద్భుతం అద్భుతం అద్భుతం ఆల్ వండర్ కాబట్టి ఒక దశలో ఆ గుత్సని వింటూ వింటూ ఉంటే గురువెవరో శిష్యుడెవరో అర్థమే కావడం లేదు ఒక దీపంతో మరొక దీపాన్ని వెలిగించకుండా ఉన్నంత ఇది దీపం ఇది వెలుగుతో ఉంది ఇది వెలగలేదు వెలిగించేసిన తర్వాత కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోండి ఈ రెండు దీపాల్లో ఏది ముందు వెలిగింది ఏది తర్వాత వెలిగింది అంటే చెప్పరాడు ఎందుకంటే ఆడు ఉండేది వెలిగే కనుక చైతన్యమే కనుక అట్లయిపోయింది పరిస్థితి ఎవడు గురువో తెలియడం లేదు ఎవడు శిష్యుడో తెలియడం లేదు కనుక నాకు ఆధారమైన వాడివి కూడా నీవే సబ్రహ్మా సహ అయ్యా ఆ ధ్యాన యోగి ఎవరో అతడే బ్రహ్మ నేను స బ్రహ్మా స శివ నిన్న చూచామే ఓమ మహేశ్వర ధ్యానం ఆ శివుడు కూడా తానే సేంద్ర సహ ఇంద్ర సహ ఏ ఇంద్ర అతడే ఇంద్రుడు సోక్షర అక్షర స్వరూపం అతడే అంత నశించిపోతూ ఉండిన పరమ అన్నిటికన్నా అతీతమైనటువంటి వాడు స్వరాట్ స్వయం రాజతేట్ స్వయం విరాజతే విశేషణ కాబట్టి తనకు తానుగా ప్రకాశిస్తూ ఉన్నాడు రెండవ దాని మీద ఆధారపడకుండా తనను ప్రకాశింపజేసే శక్తి ఈ ప్రపంచంలో ఏమి లేదు సమస్తాన్ని ప్రకాశింపజేసేటువంటి శక్తిగా తాను మిగిలిపోయి ఉన్నాడు పరంజ్యోతిగా స్వరాట్ సేవ విష్ణు అతడే విష్ణు స అతడే ప్రాణం సకాలహ అతడే టైం కాలం ఎందుకని కాలాతీతమైనటువంటి వాడు కనుక స అగ్ని అగ్నిదేవుడు కూడా అతడే చంద్రమాహ చంద్రుడు కూడా అతడే పో సూర్యుడు కూడా అతడే అని అర్థం ఎందుకని స్వయం విరాజతే స్వరాట అనడం వల్ల వాడలేదు ఎందుకో తెలుసు స్వరాటెప్పుడైతే అన్నాడు స్వయం రాజతే తనకు తానుగా ప్రకాశించేవాడు అట్లా కాకుండా అరువు తెచ్చుకొని ప్రకాశించేవాడిని చెప్తున్నాడు చంద్రుణ్ణి సూర్యుడి నుంచి అరుగు తెచ్చుకున్నాడు గనక మరి సూర్యుడేంటి ఆయన కూడా అరువు తెచ్చుకున్నవాడని అర్థం ఎవరి దగ్గర నా దగ్గర ఓకే సూర్యుడిని ప్రకాశింపజేసేటువంటి వాడిని కూడా నేనే ఎక్కడ పట్టుకొని పోతా ఉందో చూడండి ఉపనిషత్తు ఎంతకన్నా ఆనందదాయకమైన విషయం ఏదన్నా ప్రపంచంలో చిన్న పంచాయతీ బోర్డు సర్పంచ్ అయితేనే ఎంతో ఆనంద పడిపోతామే అర్థమవుతుందే ఇప్పుడు చూడండి ఎక్కడికి పట్టుకుపోతా ఉందా వేదాంత అంతా నీకన్నా అన్యమైంది లేదు అర్థమవుతుందే నువ్వేం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు ఈ కన్నా కమాండ్ అంతా నీదే నీదే ఓకే జస్టిస్ సబ్రహ్మా ఎందుకనంటే ఎప్పుడైతే చైతన్యము తాను అని తెలుసుకున్నాడో చైతన్యముకు అన్యంగా ఎందుకని చైతన్యం అనంతం గనక అనంతమైన దానికి అన్యంగా మరొకటి ఉండేందుకు అవకాశం లేదు మొన్న కూడా మీకు చెప్పాను ఎప్పుడైతే చైతన్యం అన్నావో ఇట్ ఈస్ ఇన్క్లూజివ్ ఆఫ్ ఆల్ థింగ్స్ నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎనీథింగ్ దాని నుండి దేన్ని వేరు చేయడానికి లేదు చైతన్యానికి ప్లస్ లేదు మైనస్ లేదు ఎందుకని అనంతమైనటువంటి వస్తువుకి ఏది కలుపుతావు ఏమండి అనంతం ప్లస్ నేను అన్నావు అనుకోండి అది అనంతం కాదు అది ఎందుకని నీకన్నా వేరుగా ఉంది గనక ఏవండి అనంతం మైనస్ నేనన్నావు అనుకోండి అది అనంతం కాదు ఎందుకని నీకన్నా అన్యంగా ఉంది గనక అనంతమని ఇప్పుడైతే అన్నావో దేశతా కాలతహ వస్తుత అపరిచ్ఛిన్న దాని నుండి ఏది అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు గనక ఏది ఉన్నా అదే అయ్యుంది అది నీవై ఉన్నావు ఇప్పుడు అన్ని నీకన్నా వేరు కాదు అది ఇది ఇవరకు చూస్తాం ఏకవాక్యత అంటారు దీన్ని శాస్త్రంలో దీనికి ఒక పదం ఉంది ఏకవాక్యత టెక్నికల్ టర్మ్ ఎందుకో తెలిసే ఏకవాక్యత ఆ బ్రహ్మము ఈ జీవుడు ఈ జగత్ మూడు ఏకం అది అఖండ రూపస్థితి అది మోక్షం అంటే ఓకే అందువల్ల ఉపనిషత్తు మనల్ని అక్కడికి తీసుకుపోతూ ఉంది బ్రహ్మ గమయత్తికి వచ్చాం మర్చిపోకండి ఫస్ట్ డే ఉపనిషత్తు శాతు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమని విశరణ గతి అవసాదనేషు కదా విశరతి శిథిలీకరోతి మన సంసార దుఃఖాల పోగొట్టేటువంటిది అవసాదయతి కారణైన సహా అవసాదయతి అజ్ఞానాన్ని సమూలంగా నశింపజేసేటువంటిది ఇదంతా విధ్వంసక చర్య తర్వాత విధాయక చర్య ఏమిటి గమయతి బ్రహ్మ గమయతి ఈ మూడు షదుల్ ధాతువు అనేటువంటి దానికి ఉపనిషద్ కనుక ఆ ముందు ఉప ఉప సమీపే నీకు అత్యంత దగ్గరగా ఉండేది ఆత్మస్వరూపమే నీ నిశ్చయార్థకం దీంట్లో రెండవ ఆలోచన అవసరం లేదు అని చెప్పేటువంటి ఉపనిషత్ పదానికి అర్థం గనక ఇప్పుడు బ్రహ్మ గమయతి అని ఏదైతే ఫస్ట్ అయితే తెలుసుకున్నామో అక్కడికి వచ్చేసాము ఇప్పుడు గమయతి కాబట్టి ధ్యాత్వాని గచ్చతి గమయతి అయిపోయినాడు బ్రహ్మం బ్రహ్మం అయ్యాడు గనక ఇప్పుడు తానే అంత స బ్రహ్మ సూడండి బ్రహ్మ స సెకండ్ లైన్ లో స ఏవ కాబట్ ఇప్పుడేంటి త్రిమూర్త్యాత్మక శక్తి స్వరూపం కూడా తానే ముగ్గురు ఉండారు ఈ శ్లోకంలో ఈ మంత్రంలో చూడండి భగవద్గీతలో ఉంటే శ్లోకాలు ఉపనిషత్తులో ఉంటే మంత్రాలు అనాలి ఎందుకంటే ఇది వేదం గనక మంత్రాలు మననాత్ త్రాయితయితే మంత్ర మననం చేసేవాడిని రక్షించేది గనక మంత్రం ప్లీజ్ బ్రహ్మ స బ్రహ్మ స శివ ఫస్ట్ లైన్లో సెకండ్ లైన్లో సయ విష్ణుహ ఓకే కాబట్టి్రహ్మ విష్ణు మహేశ్వరులు సహ ఏవ వాడే స ఆత్మ ఏవా అది అదే సహ ఆత్మ ఏవ సర్వం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో అంటే సృష్టి చేసినటువంటి వాడు బ్రహ్మ స్థితి విష్ణువు లయకారకుడు శివుడు ఎవరు సృష్టి స్థితి లయాలు మూడు వర్క్స్ గనక ముగ్గురుగా చెప్తున్నామే గానీ వాళ్ళు ముగ్గురుగా లేరు అర్థమైందే అన్ని ఒకే చైతన్యం ఆ చైతన్యమే నేను కాబట్టి జగత్కారణం బ్రహ్మ నేనే జగద్రక్షక విష్ణు నేనే సర్వలయకర్త ఎవరైతే ఉన్నాడో ఈశ్వర నేనే స బ్రహ్మ స శివ సేంద్ర ఇంద్రుడు కూడా నేనే కబట ఆ బ్రహ్మలోకాలు ఏవో ఉన్నాయి ఇంద్రలోకం ఉంది ఆ దేవతలకు కూడా ప్రభు ఇంద్రుడు అనుకుంటావేమో దేవతలు నువ్వే దేవతలకు ప్రభువు నువ్వే ఎందుకని ఇంద్రునిలో ఉండేటువంటి సత్యవస్తువు అది ఇంద్ర ఈజ్ అది ఆడ ఇంద్రుడు అంటే ఆడ నేను ఇంద్రుడిగా కూర్చొని పరిపాలిస్తానని కదా దాని అర్థం ఇంద్రుడు ఏంటి ఇంద్రుడు ఇంద్రుడిగా ఉండడానికి ఏదైతే ఆధారంగా ఉన్నదో ఆ చైతన్యము నీవేయ్యున్నావు ఇంద్రహ సహ ఇంద్రహ సహ అక్షరహ ఇంపెరిషబుల్ కాబట్టి ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాడు ఇంతకుముందు అందువల్ల దుఃఖం లేదు ఇంతకు నేను నశించేవాడిని గనక దుఃఖం నక్షరతీతి అక్షరహ ఇది నశించేది కాదు ఇది చైతన్యం చైతన్యం నశించేందుకు అవకాశం లేదు అనంతం గనక అది తానే గనక ఏదన్నా ఉన్నది పోతే దుఃఖం లేనిది రాకపోతే దుఃఖం ఇది ఉన్నది పోయ్యేది కాదు లేనిది వచ్చేది కాదు ఉన్నది ఒక్కటే రెండవది లేదు అక్షర స్వరూపం అక్షర స్వరూపం చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు ఎందుకు కారణైన సహా అవసాదయతి అంటే ఇక్కడ కారణం అదే ఇప్పుడు జగత్తో మనకు సంబంధాలున్నాయి నంబర్ వన్ దేహంతో సంబంధాలున్నాయి నంబర్ టూ మనస్తో సంబంధాలున్నాయి నంబర్ త్రీ దేహంతో సంబంధాన్ని గుర్తించేది మనసే ప్రపంచంతో సంబంధాన్ని గుర్తించేది మనసే ప్రపంచం ఉంది ఎలా ఉంది మార్పు చెందుతూ ఉంది చేంజ్ చేంజ్ చేంజ్ ప్రపంచంలో ఇది ఆర్డర్ నిరంతరం మార్పు చెందుతూ ఉండేది కనుక రెండు సంవత్సరాల తర్వాత చూస్తే ఉన్న వ్యక్తి ఆ విధంగా లేదు నిన్న చూసే మన పది సంవత్సరాల క్రితం చూసినటువంటి చెట్టు ఆ విధంగా లేదు పక్షి విధంగా లేదు పుట్ట విధంగా లేదు ఏది చూచినా ఉన్నది కానీ మార్పు చెందుతూ ఉన్నది కనుక అది క్షణం ఏదైతే మార్పు చెందుతూ ఉందో అపక్షీయతే వినశి అది నశించిపోతుంది కాబట్టి జగత్తంతా నశించిపోవచ్చేమో నేను నశించేవాడిని కాదు అది తమ అక్షర అది మార్పు చెందుతూ ఉంది నాలో మార్పు చెంది నాకు అవకాశం లేదు వచ్చిన బాధ ఏంటో తెలుసా అది మార్పు చెంది నశించిపోతూ ఉంటే దానివల్ల నాకు సుఖం కలుగుతుంది సుఖహేతు అది అనుకుంటూ ఉన్నాను గనక దుఃఖపడుతూ ఉన్నా నో అది కాదు సుఖహేతువు నేనే సుఖ స్వరూపం ఆనంద చూచేచం కాబట్టి జగత్తు మార్పు చెందుతూ ఉండిన తనలో ఏ విధమైనటువంటి మార్పు లేనివాడు గనక వికార వికార రహితం అవన్నీ వికారాలు మాడిఫికేషన్ చేంజెస్ అవన్నీ మార్పు చెందుతూ ఉన్నాయి తనలో ఏ విధమైనటువంటి మార్పు లేదు ఆ మార్పు చెందేటువంటి సంస్థాన్ని తెలుసుకునేటువంటి వాడు తానయ్యుండాడు గనక అక్షరహ అదే క్షరహ దేహం దేహం ఏ విధంగా అయితే ఈ ప్రపంచం మారుతూ ఉందో అలాగే దేహం కూడా మారుతూ ఉంది దేహం మారుతూ ఉంది కానీ ఈ దేహాన్ని తెలుసుకునే నేను మారడం లేదు చిన్నప్పుడు ఇది నా దేహం తెలుసుకున్నాను ఒకవేళ దాని వెయిట్ పెరుగుతూ ఉండినా తరుగుతూ ఉండినా నేను పెరగడం లేదు తరగడం లేదు ఓకే ఒక ఐదు కేజీలు పెరిగింది అనుకోండి ఎందుకంటే మామిడి పండ్ల సీజన్ కనుక అట్లనే నేను పెరిగాను అని చెప్పడం లేదు రేపు తగ్గితే తగ్గాను అనడం లేదు అండర్స్టాండ్ ఓకే దేహం పెరుగుతూ ఉంది దేహం తరుగుతూ ఉంది దేహం ఆరోగ్యంగా ఉంది దేహం అనారోగ్యంతో ఉంది ఇలా ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉండేటువంటి దేహాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నా పెరుగుతూ తరుగుతూ ఉండేటువంటి దేహాన్ని నేను తెలుసుకుంటూ దాంట్లో వికారాలు గోచరిస్తూ ఉన్నాయి మార్పులు గోచరిస్తూ ఉన్నాయి అలా మార్పులు గోచరించేటువంటి చోట వికారాలు తెలిసేటువంటి చోట అవికార్య సత్తాస్వరూపంగా వికారం లేనిటువంటి సత్తా స్వరూపంగా నేను ఉన్నా ఇలా ఈ మార్పులన్నిటినీ చూసేటువంటిది ఏది దేహం కాదు మనస్సు ఈ మనసు కూడా మార్పు చెందుతోంది గతంలో మనసులో ఏ భావాలైతే ఉన్నాయో అవి ఇప్పుడు లేవు గతంలో స్నేహితులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు శత్రువులుగా ఉన్నారు గతంలో శత్రువులుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు స్నేహితులుగా ఉన్నారు గతంలో ఇష్టమైనటువంటి ఇప్పుడు ఇష్టం లేవు గతంలో కష్టంగా ఉన్న ఇప్పుడు ఇష్టంగా ఉన్నాయి ఈ మార్పులన్నీ కూడా మనసులో జరుగుతున్నాయి అలా మనసులో జరిగేటువంటి మార్పులను కూడాను నేను తెలుసుకుంటూ ఉన్నా అక్షర స్వరూపం అంటే దీనికి టెక్నికల్ గా చెప్పాలంటే శాస్త్రీయంగా సత్తా స్ఫురణ ఇది రెండు పదాలు సత్తా స్ఫూర్తి ఆర్ సత్తా స్ఫురణ అసలు మీరు జ్ఞాపకం పెట్టుకుంటే నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకని దక్షిణామూర్తి స్తోత్రంలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక శ్లోకమే అది మర్చిపోయింటారు కనుక ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయాల్సిన అవసరం వస్తుంది దాన్ని రిపీట్ చేయలేను ఏం చెప్పాను నాకు జ్ఞాపకం లేదు కనుక జస్ట్ లిస్ట్ సత్తా స్ఫూర్తి సత్తా అంటే ఏంటో తెలుసా ఉంది ఏదైతే ఉందో అది సత్ ఎత్ అస్తి తత్ సత్యం సో సత్ అంటే ఉండేది అలా ఉన్నది తాను ఉన్నట్టుగా చెప్పలేదు నేను తెలుసుకోవాలి జ్ఞానం ఉండేటువంటి వాడిని ఓకే ఘటహ అస్తి కుండ ఉంది నేను ఉన్నాను అని అది చెప్పలేదు ఆ కుండ ఆ కుండ ఉంది అని నేను తెలుసుకుంటూ ఏదైతే ఉందో అది ఉంది దానికి సంబంధించిన జ్ఞానం దాని దగ్గర లేదు నా దగ్గర ఉంది అస్థి చూండి ఎట్లా ఉందో కనుక వస్తువు అక్కడ ఉంది వస్తువుకు సంబంధించిన జ్ఞానం నా దగ్గర ఉంది అది సత్తా ఇది స్పూర్తి జ్ఞానం అది ఉండడం ఆ ఉన్నట్లు తెలుసుకోవడం ఇది నా మీద ఆధారపడింది సరేనా కనుక ఏది ఉండినా ఈ ప్రపంచంలో తాను ఉన్నట్టు తెలియడానికి మరొక దాని మీద ఆధారపడింది సూర్యుడు బ్రహ్మాండంగా ప్రకాశించొచ్చేమో చంద్రుడు బ్రహ్మాండంగా వెన్నెల విరజిమ్మొచ్చేమో గుడ్డివాణి తీసుకోవచ్చు కనుక పెట్టామంటే చంద్రుడు ఉన్నట్ట లేనట్ట అర్థమవుతుంది ఎప్పుడు కాబట్టి ఎంతో వెన్నెల ఆహా ఏమి వెన్నెలండి నిజమే కానీ గుడ్డివాడికి కనుక సూర్యుడు ఎంతగా ప్రకాశించిన చంద్రుడు ఎంతగా ప్రకాశించిన వాళ్ళలా ప్రకాశిస్తూ ఉన్నారు సూర్య చంద్రుడు ప్రకాశిస్తున్నారు అని తెలుసుకోవడానికి నా కళ్ళల్లో ప్రకాశం ఉంది జస్ట్ ఈ ప్రకాశాన్ని తెలుసుకోవడానికి నా మనసులో ప్రకాశం ఉంది ఆ మనసు విలీనమైనా నేనున్నాను గాఢన్ ఇద్దలో ఎట్లాగూ స్వరాట్ స్వయం రాజతే నాకు నేనుగా ప్రకాశిస్తూ ఆ ఉన్న మనసును ప్రకాశింపజేస్తున్నా అది కంటిని చెవిని సకలి ఇంద్రియాలని ప్రకాశింపజేస్తుంది ఆ ఇంద్రియాల ద్వారా ఇంద్రియ విషయాలు ప్రకాశింపబడుతూ ఉన్నాయి కాబట్టి ఏ జగత్ అయితే ఉందో అలా ఉంది అని తెలుసుకోవడానికి ఏ దేహం అయితే ఉందో అది ఉంది అని తెలుసుకోవడానికి ఏ ఇంద్రియాలు మనసు బుద్ధి ఉన్నాయో అవి ఉన్నాయని తెలుసుకోవడానికి అజ్ఞానమే ఉంటే అజ్ఞానం కూడా ఉంది అని తెలుసుకునే జ్ఞానం నేనై ఉన్నాను ఇది స్ఫూర్తి స్వామిజీ ఇవన్నీ ఉన్నట్లు తెలుసుకోవడానికి సత్తా స్ఫూర్తి చైతన్యమే ఓకే ఇంతవరకు అర్థమైంది ఇలా చైతన్యం ఉన్నట్లు తెలుసుకోవడానికి ఏంటి ఆధారం సత్తా స్ఫూర్తి విషయ సత్తా స్ఫూర్తి విషయ పరాణపేక్ష పరాణపేక్ష మరొక దాని మీద ఆశించకుండా తనంతట తాను ఉండి తనంతట తాను ప్రకాశించేది మరొక దాని మీద ఆధారపడింది అంటే అది మిథ్య దేని మీద ఆధారపడకుండా స్వయం రాజతే ఇది రాజతే అది సత్యం కాబట్టి సత్తాస్ఫూర్తి విషయే అలా తాను ఉన్నట్లు తెలుసుకోవడానికి జ్ఞానపూరితంగా ఉన్నట్లు తెలుసుకోవడానికి రెండవది అవసరమే లేదు తానే జ్ఞానమై ఉంది మీరు ఉన్నారా లేదా తెలుసుకోవడానికి నాకు ప్రమాణం కావాలి నేనున్నట్లు తెలుసుకోవడానికి ప్రమాణం అవసరం లేదు స్వయం సిద్ధత్వా చీకటి ఇప్పుడు సడన్ రాత్రి ఉపన్యాసం జరుగుతా ఉంది లైట్స్ పోయినాయి అందరం చీకట్లో ఉన్నాం అనుకోండి నా దగ్గర టార్చ్ లైట్ ఉంది ఇదిగో ఫలానా వ్యక్తి ముందు ఉన్న వ్యక్తి ఉన్నాడో లేచిపోయాడో అతనితో నాకు పని ఉంది అని అనుకున్నప్పుడు నేను టార్చ్ లైట్ వేయచ్చు అతని మీద ఎందుకని అతనున్నాడని తెలుసుకోవడానికి నేనున్నానని తెలుసుకోవడానికి నా మీద వేశాననుకోండి ఇంకా మీరు వినాల్సిన అవసరం లేదు అంతేనా ఇంకా నా దగ్గర మీరేమింటారు నేనున్నానా లేనని నాకు డౌట్ వస్తే నా మీద కూడా వేసుకున్నాను ఓ ఎస్ లైట్ పోయినా నేను అనుకున్నాను ఒకటే లేకుండా ఒకటే కనుక మీరు ఉన్నారా లేదా మరొకటి ఉందా లేదా అనేటప్పుడు నాకు ఏదైనా కావాలేమో ప్రమాణం నేనున్నట్టుగా ప్రమాణం అవసరం లేదు స్వయం ప్రమాణత్వాత్ స్వయం సిద్ధత్వాత్ సరేనా నేనున్నట్టుగా నాకు తెలుసు ఇది అస్తి దీనికి మరొక జ్ఞానం అవసరం లేదు సత్తాస్ఫూర్తి విషయ పరాణపేక్ష పరానపేక్ష అపేక్ష అన్నా మరొకదాన్ని ఆశించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి అన్ని మార్పు చెందుతూ ఉన్నాయి ఏదైతే మరొకదాన్ని ఆశిస్తూ ఉందో అది సత్తా విషయంలో గాని స్పూర్తి విషయంలో గాని తాను ఉండడానికి తన ఉనికికి గాని తన మనుగడకు గాని తన జ్ఞానానికి గాని మరొక దాని మీద ఆధారపడి ఏదైతే ఈ ప్రపంచంలో ఉందో అది ఉంటూ లేకుండా పోతుంది క్షరహ దాన్ని తెలుసుకునేటువంటి నేను మరొక దానిమీద ఆధారపడి లేని గనక ఆత్మస్వరూపం గనక అక్షరేవ స ఆత్మ ఏవ ధ్యానయోగి ఎవడైతే తెలుసుకుంటున్నాడో గచ్చతి భూతయోనిం స స ఆత్మ ఏవ అక్షర సోక్షర పరమహ కాబట్టి ఈ దేహం స్థూలం ఇంకా లోపలికెళ్ళామనుకోండి ఇది అన్నమయ కోశం ఇంతముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంక కొద్ది లోపలికెళ్తే ప్రాణమయ కోసం ఇంకా కాస్త లోపలికెళితే మనోమయ కోసం ఇంకా కాస్త లోపలికెళ్తే విజ్ఞానమయ కోసం ఇంకా సూక్ష్మంగా వెళితే ఆనందమయ కోసం గాఢ నిద్ర ఇవన్నీ ఒకదానికోటి సూక్ష్మంగా కనపడుతూ ఉండినా వీటన్ని ప్రకాశింపజేసేటువంటి ఆత్మను నేను అయ్యున్నాను గనక సూక్ష్మాతి సూక్ష్మతరం ఎందువల్ల అశ సర్వకారణత్వాత్ అన్నిటికీ ఆధారమైనటువంటి వాడిని నేనే గనక చైతన్యమే గనక పరమహ స్వరాట్ స్వప్రకాశం అయి ఉన్నాడు సయవ విష్ణురా విష్ణు వ్యాపనశీలం అంతటా వ్యాపించి ఉన్నవాడు ఈ దేహము నేను అని గానీ అనుకున్నానా వేదిక మీదనే ఉన్నాను నేను చైతన్యమని గనక నాకు అర్థమైందే దూర భారాలు లేని ఎందుకని దేశమూ లేదు కాలము లేదు దేశము ఉంటే దూరము దగ్గర కాలం ఉంటే అప్పుడు ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అనేది లేదు ఎందుకని కాలం లేదు ఎందుకని కాలాన్ని ప్రకాశింపజేసేవాడిని నేనే కాలం మనసులో తెలుస్తుంది కాన్సెప్ట్ అది దేశం మనసులో తెలుస్తుంది అది కాన్సెప్టే స్పేస్ అండ్ టైం ఈ రెండు మనసులో తెలుస్తున్న భావనలు ఆ మనసులో ఉండే భావనలను ప్రకాశింపజేసేటువంటి చైతన్యం నేనే గనక దేశ కాలాదులు కూడా నన్ను స్పృశించలేవు నేను ఉంటే దేశం నేను ఉంటే కాలం దేశం పోయినా నేనుంటాను కాలం పోయినా నేనుంటాను కాలాన్ని ప్రకాశింపజేసేవాడిని నేను అందువల్ల కాలంలో ఉన్నాను అర్జున కాలోస్మి లోకృత ప్రవృద్ధ కాలహ అస్మి నేను కాలం కాలం ఉంది నేను కాలం కాలం స్టార్ట్ కాకముందు నేను చైతన్యం కాలం ఆగితే నేను చైతన్యం గాఢ నిద్రలో కాలం లేదు ఎందుకంటే మనసు లేదు కనుక కాలం మనసులో తెలుస్తుంది ఈ మనసు గాఢ నిద్రలో లేదు ఇదంతా మనకు అవస్థాత్రయం రేపు చూస్తాం రేపు ఎల్లుండి వస్తుంది అస్తాత్రయం ప్లీజ్ రేపే రావచ్చు లేకపోతే ఎల్లుండి వస్తుంది మీకు కనుక గాఢ నిద్రలో మనసు లేదు కనుక సకలే వీలైన నాకేం తెలియకుండా ఉంది కానీ నేనున్నానా లేదా మనసు లేకపోవచ్చు నేనున్నాను మళ్లీ నేను నిద్ర లేచానుకోండి మనసు స్టార్ట్ అవుతుంది అంతకుముందే నేనున్నాను మనసు స్టార్ట్ కాకముందే నేనున్నాను మళ్లీ రాత్రి మనసు లయించిపోతుంది అనుకోండి రాత్రి వరకు పడుకోకుండా ఉంటే లేదు మధ్యలో పడుకుంటే మధ్యలో లయిస్తుంది అర్థమవుతుంది కనగా మనసు లయించక ముందు నేనున్నాను మనసు లయించిన తర్వాత నేనున్నాను అలా పుట్టక ముందు నేనున్నాను అలా పడిపోయిన తర్వాత కూడా నేనున్నాను అలా లేవక అలా పడిపోయిన తర్వాత నేనుండేటప్పుడు అలా ఉండేటప్పుడు మాత్రం నేను లేనా అదే నెక్స్ట్ శ్లోక సైవ సర్వం యద్భూతం యశ భవ్యం సనాతనం జస్ట్ లిసన్ అందువల్ల ఏదైతే ఉందో అలగా అలగా ఉన్నది కూడా నేనే వాటరే సముద్రమే అలా లేవకముందు నేనున్నాను అలా పడిపోతే నేనుంటాను అలాగా ఉన్నప్పుడు నేనే ఉన్నాను ఇంకెవరున్నారు అక్కడ స ఏవ విష్ణు స ప్రాణ ప్రాణం నేనే స కాలహ చంద్రుడు కూడా నేనే అంటే దీని అర్థమేంటి ఆత్మైవేదం జగత్సర్వం ఇంతేకేమి లేదు ఈ సమస్తంలో ఉన్నది ఆత్మే ఆత్మ యొక్క అఖండత్వంలో సమస్తం ఇమిడిపోయి ఉన్నాయి అఖండమైనటువంటి ఆత్మ పరిమితంగా ఉండేందుకు అవకాశమే లేదు ఆత్మైవేదం విశ్వమితి బ్రహ్మ వేదం విశ్వమితి అయం ఆత్మ బ్రహ్మ ఇది క్వశ్చన్ సరేనా ఇంతకు ముందు కాదు ఇంతకు ఏదైతే నేను జీవుడు అనుకుంటున్నానో అదే బ్రహ్మము జ్ఞానం కలిగిపోయింది గనక అహం అస్మి అహం బ్రహ్మ అస్మి అహం బ్రహ్మాస్మి ఓకే కాబట్టి అన్ని రూపాలలో ఉన్నటువంటిది నేనే స్వామిజీ మరి అలాంటప్పుడు విష్ణువు శివుడు ఇంద్రుడు అది ఇది ఉన్నది ఒకటే అని చెప్పేస్తారు ఏమయ్యా ఇప్పుడు దానివల్ల నీకేం బాధ ఇప్పుడు అన్ని ఉన్నాయి ఏమి నష్టమేంటి అదే కదా బ్యూటీ అందరం అంతా కదా ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ఆయన కేవలం భర్తగానే ఉన్నాడు అనుకోండి ఏడిపించడానికి ఏం ఉపయోగం అది అందుకు కదా సంతానం లేదో సంతానం లేదో అని సంతాన గోపాల స్వామి ఆలయం దిరిగేది ఎందుకు ఇందుకే ఎందుకనంటే భర్తగా ఉండాలి అది ఒక రకమైన బ్యూటీ జస్ట్ భార్య భర్త ఓకే బిడ్డ తండ్రి ఓకే ఆఫీసరు సబ్ఆర్డినేట్ ఇంత ఆఫీసర్ సబ్ఆర్డినేట్ ఎందుకో తెలుసా ఒకరికి ఆఫీసర్ ఇంకొక సబార్డినేటు వీడొస్తే అది సంబంధాల్లో తమాషా నా కింద పని చేసిన వచ్చినప్పుడు ఏమైందో ఆ ఫైల్ నా పైన వచ్చినప్పుడు ఫైల్ వేస్తున్నాను సార్ ఇది కదా నేను ఆఫీస్ అనే సభ ఉద్యోగి ఉద్యోగి అది ఈ హెచ్చు తగ్గులు లేవు పెట్టుకుంటే వస్తాయి ఉద్యోగి ఎప్పుడు ఉద్యోగం ఉంటే ఊడితే అప్పుడు ఎవరు యోగి ఉద్యోగి యోగి అర్థమవుతుంది ఇప్పుడు అందువల్ల ఇసీనా ఒక భర్తగా ఉంటాడు వ్యక్తి అతనే తండ్రిగా ఉంటాడు అది తమాషా ఎప్పుడు భార్య వస్తే భర్త పిల్లవాడు వస్తే తండ్రి ఇప్పుడు అర్థమవుతుంది ఆఫీసు పోతే ఆఫీసు ఫ్రెండ్ వచ్చి కలుసుకున్నాడు అనుకోండి బీచ్ మిత్రుడు అర్థమవుతుంది సార్ అందువల్ల వీడు వేరు వాడు వేరు భర్త వేరు మిత్రుడు వేరే నేను సయేవ భర్త సయేవ ఆఫీసరు సరే సయవ మిత్ర సయేవ బంధువు సయేవ పుత్రాడ కాబట్టి వాడు ఒక్కడే ఒక్కడే సార్ యశోదానందనుడు రుక్మిణి వల్లభుడు కుచేల మిత్రుడు అర్జున సారథి ఎవరు ఇంకెవరో లేదు అతనే కాబట్టి మనకు అయ్యా అర్జున సారధి సారథి అన్నాడు పార్థసారధి అని అప్పుడు మనం పార్థసారధే అయితే రాముడు అవునా ఎవడ ఎందుకని ఎప్పుడైతే అర్జునుడికి సారథ్యం వహించినాడన్నాడు ఏనే అని అర్థం రుక్మిణి వల్లప్పుడు ఆయనే రాధాప్రియుడు ఆయనే ఆయనే సార డిగా నీ ప్రాణం ఎవరంటే నేను చెప్తా ఆయనేనని అంతేం లేదు సయవ ప్రాణహా సయవ ప్రాణహ అది దాంతోనే బ్రతుకుతూ ఇంకో దాంతో కాదు ఆనందిని బ్రతకడం లేదు ఆయనతో బతుకుతున్నా తిరుమానం చూసినట్టుగా ఇప్పుడు చూసారా కాబట్టి ఒక మనిషి అనేకమైనటువంటి పనులు చేస్తూ ఉంటాయి ఇప్పుడు ఆఫీసరే ఒక్కోసారి కారు వేసుకుని ఇంటికి వస్తుంటాడు మధ్యలో ఎక్కడన్నా రాంగ్ రూట్లో పోయాడు అనుకోండి ఆ పక్కన వచ్చిన స్కూటర్ ఒక ఆగిపోతాడు ఆగిపోయి వెంటనే అంటాడు ఏం డ్రైవింగ్ అనేది ఏం డ్రైవర్ నువ్వు అంటాడు ఏనా నేను డ్రైవరా నేను ఆఫీసర్ కాదని స్టీరింగ్ ముందు కూర్చున్నప్పుడు డ్రైవరే ఎవ డ్రైవ్ చేస్తున్నాడో ఓ డ్రైవరే నన్ను డ్రైవర్ అన్నాడని బాధపడితే కూర్చోబాక అంతే ఇంకేనా ఇంతకేంటో తెలుసా మనం ఆఫీసర్ కాదు డ్రైవర్ కాదని తెలిస్తే అక్కడ పొంగిపోవాల్సింది లేదు ఇక్కడ కుంగిపోవాల్సింది లేదు ఎందుకని ఆ పని చేసుకుంటూ పోతాను దాట్ సాల్ అందువల్ల చైతన్యం ఏదైతే ఉందో అది స ఏవ బ్రహ్మ చూసా స బ్రహ్మ స శివ సేంద్ర సోక్షర పరమ స్వరాట్ స ఏవ విష్ణుహ స కాదు ఇది నిర్ణయం తర్వాత నేను లేకుండా పోతానేమో అని ఏడ్చేది ఏమన్నా ఉంటదే ఆత్మ లేకుండా పోనుంటానేమో వాళ్ళు పోతానేమని ఏడ్చేది ఉందే ఎందుకని అదే నత్వేవాహం జాతునాశం నత్వం నీమే జనాధిపాహ మన చూచారా సెకండ్ డే ఈవెనింగ్ క్లాస్ లో అర్జున నువ్వు నేను ఈ రాజులు వీళ్ళందరం గతంలో ఉన్నవాళ్ళమేనయ్యా భవిష్యత్తులో ఉండబోయేవాళ్ళం ఏ స్టాండ్ పాయింట్లు అది దేహాలు కావు దేహాలు గతంలో లేవు దేహాలు భవిష్యత్తులో ఉండబో ఇది కాలిపోయిన తర్వాత మనం ఉంటే వేరే దేహం వస్తుంది అది భవిష్యత్తు కనుక భవిష్యత్తులో దేహం రావచ్చు నేను కాదు గతంలో దేహం రావచ్చు నేను కాదు నేనెవరు ఆ దేహం ఉన్నప్పుడు ఆ దేహాన్ని ప్రకాశింపజేసిన వాడిని ఈ దేహం ఉంటే ఈ దేహాన్ని ప్రకాశింపజేసేవాడిని రాబోయేటువంటి దేహాన్ని ప్రకాశింపజేసేవాడిని ఆకాశవత్ ఆకాశంలాగా నేనున్నాను ఈ కొండ ఉంటే కొండ పరిమితంగా లేను ఈ కొండ ఉంటే ఈ కొండలో ఉన్నాను అది పగిలినప్పుడు సర్వవ్యాపకంగా ఉన్నాను అలా కుండ ఉన్నప్పుడు కూడా కుండలో బయట లోపల అంతటా కూడా నేనే నిండి నిబిడీకృతమై ఉన్నాను అణువుల మధ్య కూడా నేనే ఉన్నాను గనక నేను లేని ప్రదేశమే లేదు కాబట్టి అవకాశ ప్రదాత్తులు ఆకాశ గనక ఆకాశమే గగన సదృశం గగన సదృశం కాబట్టి ఆకాశమేలా అయినప్పుడు ఆకాశానికి ఆధారమైనటువంటి వాడు సర్వ అసర్వ కారణత్వాత ఆకాశానికి కూడా ఆధారం గనక ఇదే చైతన్యం గనక అంతటా ఉన్నది ఇదే ఓకే సయ సర్వం యద్భూత్యం సనాతనం జ్ఞాత మృత్యుమ్యేతి న్య విక్త స ఏవ సర్వం స ఆత్మ ఏవ సర్వం సర్వం అంటే ఏం తెలుసుకున్నాం మనం విదితం అవిదితం అది సర్వం అంటే కాబట్టి సర్వం తెలిసినవాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు ఎవడైనా నాకు సర్వం తెలుసు అన్నాడు అనుకోండి మనం పీల్చి అడుగుతాం అంగారక గ్రహం బ్యాక్ ఏముందో చెప్పారు సర్వం తెలిసినవాడు లేని లేడు ఈ ప్రపంచంలో మనం సర్వం తెలుసు అంటే దాని అర్థం ఏంటో తెలుసా సర్వం అనే పదానికి అర్థం తెలియదు అనేది అనేది మనకు తెలుసు అంతే కాబట్టి సర్వం అని ఎప్పుడైతే అన్నామో విదితం నీకేదైతే తెలుసో విచయనో అవిదితం విచయుడు నటును అది అది నీకు తెలిసింది నీకు తెలియంది కలిసి సర్వం అందువల్ల సర్వం మనం కాదు జగన్నాథం సర్వం జగన్నాథం అందువల్ల అర్థం అవుతుంది మనం కాదు మనకేది ఆ ఏది ఇక్కడ కలిసింది ఇక్కడ సర్వం స ఏవా సర్వం ఇప్పుడు అవుతున్నాడు బ్రహ్మో తాను అయిన తర్వాత చైతన్యం తాను అయిన తర్వాత స ఏవా సత్మ ఏవా ఎవడైతే ఇప్పుడు ధ్యానం చేసినటువంటి ముని స ముని ఏవా సర్వం ఇప్పుడు సమస్తం వాడే అయిపోయినాడు ఎందుకని చైతన్యం తాను అయినాడు సవేవ సర్వం ఏమిటి స్వామిజీ యత్ భూతం భవ్యం యత్ భూతం యత్ భవ్యం గతంలో ఏదైతే ఉండిందో అదంతా తానే ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే ఉండబోతుందో అదంతా కూడా తానే ఎందుకని అటు గతం గాని అటు భవిష్యత్ గాని ఈ రెండు కాలంలోనే ఉన్నాయి కాలం తనలోనే ఉంది తాను కాలాన్ని ప్రకాశింపజేస్తూ కాలాతీతంగా ఉన్నాడు గనక కాలాతీతంగా ఉండేటువంటి తనకన్నా అన్యంగా కాలం ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి భూత ఏదైనా తెలిసినా భవిష్యత్ ఏదైనా వచ్చినా ఈ రెండు కూడాను తనకన్నా అన్యంగా భిన్నంగా లేవు అంటే ఇప్పుడు వర్తమానం అదే అట సర్వం స ఆత్మా సర్వం యద్భూతం యశ్చవ్యం కాబట్టి గతంలో ఉన్నది ఇప్పుడు ఉన్నది గతంలో ఉండినది ఇప్పుడు ఉన్నది భవిష్యత్తులో ఉండబోయేది ఏదైతే ఉందో సమస్తం స ఆత్మ ఏవ తానే అయ్యుండాడు చూడండి ఆ దుఃఖం అంతా సంసార ఆర్తి హరణార్థం అంటున్నారు ఆ సంసార దుఃఖాలు ఎట్లా సమస్య పోతాయే చూడండి ఇప్పుడు మనం తలుచుకుని ఒకప్పుడు హాయిగా ఉండేటప్పుడు కూడా ఎవరో జ్ఞాపకం వస్తారు జ్ఞానం లేకపోవడం ఎవరో జ్ఞాపకం వస్తారు వాళ్ళ మనకు ప్రాణమిత్రులు ఉంటారు లేక తండ్రి అయి ఉంటాడు తల్లి అయి ఉంటుంది భార్య అయ్యుంటు భర్త ఒకవేళ దురదృష్టవశాత వాళ్ళని పోగొట్టుకుని ఉంటే ఒక్కసారి గుండె కుదిపేసినట్టు అవ్వదు వాళ్ళు రాగానే అయ్యో వాళ్ళు ఉంటే బాగుండేది ప్రతి ఉంటది ఇప్పుడు సపోజ్ ఈ లెక్చర్స్ మీకు ఆనందాన్ని ఇచ్చాయనుకోండి గతంలో మీతో కలిసి ఇదే బుల్లాయ్ కాలేజీలో విన్నవాళ్ళు ఇప్పుడు లేకుండా ఉంటారు అనుకోండి అప్పుడంటే అయ్యో అతను కూడా బ్రతికుంటే బాగుండేది పాపం విని చాలా శ్రద్దగానే అతను కలిసి వినేవాడు అనిపిస్తుంది ఎందుకని తెలుసా ఏదో గతంలో ఉండింది పోయిందని ఆ విధమైనటువంటి భ్రాంతి ఆ విధమైనటువంటి నింజాత్వం నేను పరిమితమైనటువంటిది ఇప్పుడు లేనేలేదు ఎందుకనే తెలుసా గతంలో ఏదుందో అదే ఇప్పుడుంది ఇప్పుడు ఏది అదే భవిష్యత్తులో ఉంది చైతన్యం గనక అంతా ఒకటే అలా లేచింది పడిపోయింది అని రెండో అలా కూర్చొని ఏడవడానికి ఇది ఎంతసేపు ఉంటది అయ్యో పెద్ద అలా లేచిందే అది బ్రేకర్ అదేది పడిపోద్ది అది పడిపోయింది అని చిన్న బాధపడింది అనుకోండి ఇది ఎంతసేపు ఉంటది చిన్న అల చాలా తొందరగా పుడిపోద్ది దానికి ఎందుకు అనవసరమైన చిన్న ఆలోచన కాబట్టి దానికి కావాల్సింది ఒకటే ఏంటో తెలుసా నేను సముద్రమే అయ్యి ఉన్నాను ఫరేష్ కాబట్టి ఏ అలవచ్చినా ఏ అల ఉన్నదంతా జలమే గనక ఆ జలమేదో సాగర జలమే గనక నేను ఎప్పుడు ఉన్నాను సహవ సర్వం అన్ని అలల్లో ఉన్నది నేనే కనిపించే అలల్లో నేనే కనిపించని అలల్లో కూడా నేనే నా ముందు ఏవైతే కనిపిస్తూ ఉన్నాయో బీచ్ ఇప్పుడు మనకు ఈ అలలన్నీ కూడా విదితం కానీ ఎక్కడైతే ఇంకో ఒక వంద కిలోమీటర్లు పోయిన తర్వాత ఏ అలలు అయితే ఉన్నాయో అవి మనకు అవిదితం కానీ విదితం అవిదితం సర్వం జలమేవ ఉదకమేవ హెచ్ టు ఓన్లీ అర్థమవుతుంది కనుక యద్భూతం యశ్చ భవ్యం ఈ మూడు కాలంలోనే తెలుస్తూ ఉన్నాయి కనుక కాలానికి అతీతంగా తానున్నాడు గనక నిత్యమై తాను శోభిస్తూ ఉన్నాడు గనక సనాతనం కాబట్టి గతంలో ఉన్నవాణ్ణి నేనే ఇప్పుడు ఉన్నవాణ్ణి నేనే భవిష్యత్తులో ఉండబోయేవాడిని నేనే గతంలో ఏవి ఉన్నా నాకన్నా వేరుగా లేవు ఇప్పుడు ఏవి ఉన్నా నాలోనే ఉన్నాయి భవిష్యత్తులో ఏదన్నా నాలోనే ఉంటుంది గతంలో నేను కలగని ఇప్పుడు రాత్రి కలగని ఇప్పుడు లేచినా ఆ కలలో ఏవైతే ఉన్నాయో నాలోనే ఉన్నాయి నాకన్నా భిన్నంగా లేవు వాక్యంలో ఉన్నట్లు కనిపించుండొచ్చు అంత నా లోపలే ఉన్నాయి కాబట్టి సమస్తం నాలోనే ఉంది కాదు నేనుగానే ఉన్నా నాలోనే ఉన్నాయంటే వేరు ఎందుకో తెలుసా కాన్షియస్ గానే అన్నానది అది కాదని చెప్పడానికి నాలో భగవంతుడు ఉన్నాడు నాలో భగవంతుడు ఇదిలే ఎందుకంటే మళ్ళీ అది భక్తి వరకు ఓకే ఆ తర్వాత పెరిగే ఇది ఓ సంచిలో మామిడి ఉన్నట్లుగా పరమేశ్వరుడు మనలో ఉండేడు ఎందుకని పరమేశ్వరుడు మామిడి పండు ఉంటే మామిడి పండు వేరు సంచి వేరు లే సర్వమని ఎప్పుడైతే అన్నావో ఉన్నది అనంతం గనక అనంతమైన దాంట్లో దీన్ని వేరు చేసేందుకు అవకాశమే లేదు ప్లీజ్ సైవ సర్వం యద్భూతం సనాతనం జ్ఞావా తృత్యుమచ్యేతి ఔ తాత్వా మృత్యుమచ్చేతి ఎవరు అదిగో ఆ ధ్యానం చేసిన వాడే ఇప్పుడు ఆయన కథ ఇదంతా ధ్యా మునిర్గచ్చతి బ్రహ్మయోనిం భూతయోనిం అతని విషయమే ఇదంతా బాగా అర్థం చేసుకోండి ఇది ఆత్మవిధుని యొక్క దివ్యానుభూతి అద్వైతానుభూతిది ఎవరి నో ఈ రోజు ఎవరికి కలిగిందో తెలియదు కానీ ప్రపంచంలో ఎవరు కలిగి ఉన్నారో ఈ దివ్యానుభూతిని అద్వైతానుభూతిని ఒకరోజు ఇది మాత్రం కాలమే ఒక క్షణం ఒక ప్రదేశంలో ఎప్పుడో ఈ జన్మో మరో ఏదో ఒక జన్మో మనందరికి కలగవలసిన అనుభూతి అది కలిగి తీరుతుంది ప్రయత్నం చేస్తే తొందరగా కలుగుతుంది లేకపోతే చస్తూ పుడుతూ సస్తు పుడుతూ చస్తూ ఎప్పుడో ఒకప్పుడు కదవాల్సిందే ఇది కలగకుండా పోయే అవకాశం లేదు ఎందుకే ఇంత అనంతమైన జ్ఞానం అనంతమైన ఆనందానికి వెయిట్ చేయడం ఎందుకండి ఎందుకు వెయిట్ చేయాల్సిన అవసరం సాగేలా దేనికి ఇప్పుడే తెలుసుకుంటే పోయా ఎందుకని అవైలబుల్ కనుక జ్ఞానం ఓకే తమ్ జ్ఞాత్వ తమస్ అండి కృత్వాదు జ్ఞాత్వా చేసింది ధ్యానం కృత్వా ఇక్కడ జ్ఞాత్వా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకని అనంతం ఎప్పుడైతే ఉందో కర్మ ద్వారా పొందేందుకు అవకాశం లేదు నేను రిపీట్ చేయాల్సిన అవసరం లేదు రోజుల తరబడి దాన్ని అనేక కోణాల్లో నుంచి మీకు సహేతుకంగా వివరించాను గనక న కర్మణ నా ముందే చూసేసాము దాన్ని కర్మ వల్ల సాధించేది లేదు కాబట్టి ఇది కర్మ వైభవం కాదు జ్ఞాన ప్రదర్శన ఏ కర్మ చేసి పొందుతావు అనంతమైన కర్మను నువ్వు ఎప్పుడూ చేయలేవు కాబట్టి జ్ఞాత్వ తెలుసుకోవాలి ఉన్నదే గనక అనంతం గనక తెలుసుకోవాలి తమ్ జ్ఞాత్వ దాన్ని తెలుసుకున్న తర్వాత ఏమవుతున్నాడు తెలుసా మృత్యుమత్యేతి మృత్యుం అతి ఏతి ఏతి గచ్చతి అతి ఏతి దాటిపోతూ ఉన్నాడు దాన్ని పోతున్నాడు గచ్చతి ఏతి అతి ఏతి దాన్ని దాటిపోతున్నాడు దేన్ని మృత్యుడు దాటిపోతూ ఉన్నాడు ఓకే మృత్యుని దాటిపోయి ఏమవుతున్నాడు మృత్యుంజయుడుగా మారుతున్నాడు మృత్యుంజయుడుగా మారుతున్నాడు మృత్యుంజయుడు ఎవరు పరమేశ్వరుడు ఉమాసహాయం పరమేశ్వరం ప్రభు ఇప్పుడు అది ఎవరు నువ్వే అర్థమవుతుంది మృత్యుంజయుడమే నువ్వే తమ్ జ్ఞాత్వ మృత్యుమత్యేతి మృత్యుం అతి ఏతి మృత్యువులు దాటిపోతూ ఉన్నాడు ఎందుకని ఆత్మవిధుడు గనక చందోగ్యం తరతి శోకం ఆత్మవిత్ ఆత్మవిత్ ఎవడైతే ఈ ఆత్మను అనంతంగా తెలుసుకుంటూ ఉన్నాడో వాడు శోకం తరతి శోకాన్ని దాటిపోతూ ఉన్నాడు శోకం ఎక్కడుంది ఏదైతే నశిస్తూ అక్కడ ఉంది శోకం మృత్యువు ఇది అమృత స్వరూపం మృత్యువు లేదు ఇక్కడ మృత్యుం అతి ఏతి మృత్యువును దాటిపోతూ ఉన్నాడు ఎప్పుడు తమ జ్ఞాత్వ తెలుసుకోవడం వల్ల ఏమి చేయాల్సిన అవసరం లేదు చేయవలసిందంతా ముందే చేసుకోవాలి సాధనలు చిత్తశుద్ధి చిత్త నైశ్చల్యం కలిగిన తర్వాత ఏమి చేయాల్సిన అవసరం లేదు నువ్వు అలా కూర్చుంటే చాలు గురువు నిన్న ఒక బొమ్మను చేసి నీ ఒళ్ళో చూసుకోవచ్చు అంతే ఇంకేళ కనుక తమ్ మృత్యుమచ్చేతి స్వామిజీ దీనికి ఏదైనా షార్ట్ కట్టేమన్నా ఉందే నాణ్య పంధ విద్య అయ్య నాయ నాణ్య పంధ అంటే మార్గము మార్గము అన్య పంథ దేనికి విముక్తయే విముక్తయే బంధము నుండి విడిపడడానికి దుఃఖము నుండి విడిపడడానికి మృత్యువు నుండి విడిపెడడానికి విముక్తయే అన్యహ పంధ నా మరొక మార్గం లేనేలేదు ఏష ఇదొక్క अवकाशमेंोक्ष ज्ञा रूप नान्य विद्य रोज पूजे विमुक्त विमुक्त ముక్తయ్యే ను విముక్తిని పొందడానికి మోక్షాన్ని పొందడానికి అన్య పంధా నా మరొక మార్గమే లేదు అన్ని దారులు మూసేస్తారు అక్కడికి వచ్చిన తర్వాత ఒకే దారిలో పోవాలి ఇది చాలా చెప్తుంటారు మీకు భగవంతుడు ఒకడే కానీ దారులు వేరు ఇదేం తెలిసింది గోదావరి బాగా అర్థం చేసుకోండి భగవంతుడు ఒకటేనంట దారులు వేరు దానికి ఏం చెప్తారో తెలుసా అయ్యా నువ్వు తిరుపతికి వెళ్ళావనుకో ఒక ద్వారం నుంచి పోతావు ఇంక ఇంకో ద్వారం ఉంది ఇంకొక ద్వారం ఉంది ఆ పక్క నుంచి పోతావు విఐపిసి పోయే ద్వారం ఉంది దాంట్లో నుంచి పోవచ్చు తర్వాత అద్దాల మహల్ ఉంది దాంట్లో నుంచి ఎంటర్ కావచ్చు సరేనా ఏదో ఏదో పోవచ్చు ఇన్ని దారులుండ దారిలో పోయినా వెంకటేశ్వర స్వామిని దర్శించవచ్చు అది మీనింగ్లెస్ మీనింగ్లస్ ఎందుకో తెలుసా నువ్వు ఏ దారి రావాలి చివరికి ఆయన కనపడేటప్పుడు ఒక ద్వారంలోనే పోవాలి నువ్వు అర్థమవుతుంది ఇప్పుడు గర్భ గర్భగుడి దగ్గర మాత్రం ఒకే ద్వారం ఆ ద్వారంగా కూడా ఇంకో ద్వారంలో ఎంటరే కాలేవు అయితే కా లడ్డు దొరకతుంది ఏమో వెంకటేశ్వరుడు మాత్రం దొరకదు అర్థమవుతుంది ఇప్పుడు ఆ దారిలో వచ్చినా ఈ దారిలో వచ్చినా ఇంకొక దారిలో వచ్చిన పై వచ్చినా కింద నుంచి వచ్చిన దూర వచ్చినా లాస్ట్ లో ఎంటర్ అయ్యేటప్పుడు గర్భగుడికి ఏ ద్వారం అయితే ఉందో ఆ ద్వారంలో ఎంటర్ అవ్వాలి అందుకని నువ్వు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నా కనపడ్డు ఆడికి రాగానే గోవింద ఎందుకో తెలుసా అక్కడ కనపడతాడు ఎందుకో తెలుసా గోవింద గోభిర్ వేదాంత వాక్యేవ విందతే లభ్యత గోవిందహ వేదాంత వాక్యాల ద్వారా ఎవడైతే నీకు లభ్యం వాడి పేరు గోవిందుడు అండర్స్టాండ్ గోవింద అంటే ఇది లూ అని కాదు ఇది గోవిందహ లడ్డే కాదు మైసూర్ పాకు అన్ని వస్తాయి సార్ గోవిందుడు దొరికితే గోవిందుడు దొరికితే ఆల్ ఇన్క్లూజివ్ ఆ ఇది అది అనే క్వశ్చనే లేదు అనంతమైనటువంటి ఆనందం అనంతానందరూపాయ కృష్ణ అనంతానందం కృష్ణ ఎల్లప్పుడు నా ఆనందం కృష్ణహ సదానంద స్వరూపం ఉండిపోయేది కాదు పోకుండా వచ్చేది కాదు ఎప్పుడు ఉండేటువంటి సదానంద స్వరూపం అనంతానందం కాబట్టి ఇప్పుడు అర్థమైందే ఆ మార్గం ఈ మార్గం ఏ మార్గం లేదు ఒకటే మార్గం జ్ఞాన మార్గం आ मार्लो मार्गा वा मैं अवाले अवाले इंक मार्गमेंट रूटे दाक नान्य पंद विमुक्त अंदव मृत्यु नि सहाय परमेश्वर प्रभु इपड़ेसा एवर आईना उमा सहाय परमेश्वर ने ఉపాదాన కారణం నేనే ఉమా ఉమాయా సహా వర్తతే నిమిత్త కారణం నేనే క్లియర్ ఇంకెక్కడ నువ్వు అన్యో మృత్యుంజయ శివ శూల పాణి శశిఖండ జయ శివా శూలపా శశిఖండ మృత్యు జయ శివా శూలపాణి శశిఖం మృత్యు సంసార కృత్యోజయ శివా శూలపాణీ శశిఖండ మండన మృత్యు సంసార ఖండన యజ్ఞాయ యది ఫల ప్రయ యే ఫల ప్రదాయ వందే పార్వతి పతడాయ య యజ్ఞాది ఫల ప్రదాయ వందే పార్వతి పతడాయందే పార్వతి పతే మృడాయ మృత్యుజయ శివాణి శచిఖం మండనా ఖండ్రస్ స్వపాయ సర్వత నియంతయ సోమ సూర్యలోచనాయ వెరి గుడ్ మంత్ర స్వయంత్ర నియంతయ సోమ సూర్యలోచనాయ సర్వోకరక్షకాయ సోమ సూర్యలోచనాయ సర్వోక రక్ష పరమ శాంత రూపాయ పార్వతి మనోహరాయ పరమ శాంత రూపాయ పార్వతి మనోహరాయ రుద్రభద్ర మహారౌద్ర పాతు మాం సదా મરુચુ જઈય શીવા શૂલ પાણી શેશી કંડ મળાણા મરુચુ સંસાર કંડના મરુચુ સંસાર કંડના యాది ఫల ప్రదాయ యల ప్రయ వందే పార్వతి పతయే మృడాయ మృత్యుంజయ శివా సూల పాణి శశిఖండ మండనా మృత్యు సంసారట్టి నియతి అంతా తానే మంత్రస్వరూపం తా తానే తంత్ర స్వరూపం తానే పరమశాంత స్వరూపం తానే సోమ సూర్యలోచన త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం అది తానే ఇదంతా యజ్ఞ ఫలం ఏమిటా యజ్ఞం జ్ఞాన యజ్ఞ ఫలం ఎందుకని జ్ఞాన రూపంలో ఉంది గాని ఇంకొక విధంగా లేదు గనక జ్ఞాత్వా తమ్ మృత్యుమచ్చేతి అది అడ జ్ఞాత్వా ఆ జ్ఞానాన్ని పొందిన తరువాత ఏమవుతున్నాడు మృత్యుమచ్చేతి తరసి శోకం ఆత్మవిత్ దీన్ని దాటేస్తూ గనక ఇక శోకం లేదు ఏది ఉండినా ఏది ఊడినా ఎందుకని అనంతమైనటువంటి చైతన్యంలో ఉండేది పోయ్యేది ఏది లేదు గనక తమ్ జ్ఞాత్వా మృత్యుమచ్చేతి ఆ మృత్యువును దాటుతూ ఉన్నాడు మృత్యుంజయుడుగా మారుతూ ఉన్నాడు ఇది ఈ సాంగ్ సాధారణంగా చైతన్య గానం అని ఒక లెవెన్ క్యాసెట్స్ ఉన్నాయి ఇప్పుడు ఈవెనింగ్స్ నేను పాడేటివంతా కూడా ఆ చైతన్య గానం అనేటువంటి దాంట్లో ఉండేటువంటి పాటలు ఇది నంబర్ ఎయిట్ లో ఉంది చైతన్య గానం నంబర్ ఎయిట్ అని అన్ దాన్ని సర్వదేవ నమస్కారం అని కూడా బ్రాకెట్లో ఉంటుంది కారణం అందులో ఉన్నటువంటి పాటలన్నీ కూడాను ఒక్కొక్క దేవుడి మీద రాసినాయి అంటే వినాయకుడి మీద కార్తికేయుడి మీద శివుడి మీద విష్ణువు మీద రాముడి మీద కృష్ణుడి మీద పార్వతి మీద లక్ష్మి మీద సరస్వతి మీద ఇవన్నీ రాసి మొత్తం పొమ్మిది పది ఉంటాయి దీన్ని సర్వదేవ నమస్కారం అంటారు చైతన్య గానం నంబర్ ఎయిట్ అంటే అన్ని కూడా అన్ని పాటలు సంస్కృతంలో ఉంటాయి ఇదొక్కటి మాత్రం మిగతా అన్ని కూడా తెలుగులోనే ఉంటాయి ఇది ఒక్కటి సంస్కృతంలో ఉంటాయి అందులో ఉంది ఇది ఎందుకు చెప్తున్నానంటే మృత్యుమచ్చేది మృత్యుంజయ కాబట్టి నీవే మృత్యుజేయుడుగా మారతావు ఇక దుఃఖం ఉండేందుకు అవకాశం లేదు కనుక సమస్తమైనటువంటి దుఃఖాల నుండి విడిపడేటువంటి పరిస్థితి సమస్తమైనటువంటి పరిమిత జీవనం నుండి విడిపడేటువంటి పరిస్థితి కాబట్టి నేను పరిమితుణ్ణి దేహానికి పరిమితుణ్ణి లేదు దేహం నశించిపోవచ్చేమో గాని అజో నిత్య శాశ్వతో నహన్యతే హన్యమానే శరీరే ఈ దేహం నశించబచ్చేమో గానీ నేను నశించేటువంటి వాడిని కాదు దేహం ఉన్నప్పుడు ఇలా ఉందని తెలుసుకుంటూ ఉన్నా దేహంలో వికారాలు కలిగేటప్పుడు మార్పులు జరిగేటప్పుడు ఇలా మార్పులు జరుగుతున్నాయని తెలుసుకుంటూ ఉన్నా ఏదైతే మార్పులు జరుగుతూ ఉంటే దాన్ని నేను తెలుసుకుంటున్నానో నేను మార్పు లేని వాణ్ణి కనుకనే మార్పులన్నీ నాకు అర్థమవుతూ ఉన్నాయి ఇది జ్ఞానం ఇది జ్ఞానం ఈ జ్ఞానం కలిగిన తర్వాత సమస్తమైన ప్రపంచాన్ని నాలో చూసుకోగలను నన్ను అందరిలో చూసుకోగలను నెక్స్ట్ సమ్ పశ్యన్ బ్రహ్మ పరమ్యేతు ఆత్మాన ఆత్మని సూతస్థమ్ ఆత్మానూతస్థం తిష్టతిస్థూత స్థితూత కాబట్టి సమస్తమైనటువంటి భూతాల్లో స్థితం ఉండేది అంటే ఒకటి ఉన్నది అంటే ఏది ఉండడం వల్ల ఉన్నదో అది ఉన్నది ఇక్కడ ఓకే అయ్యా నాకు ఇప్పుడు కన్నుంది అంటాడు అనుకోండి అది ఉన్నట్లు కాదు కన్ను ఉండడానికి ఏది ఆధారమో అది ఉంది అనేది ఎందుకో తెలుసా రేపు కన్ను పోవచ్చు ఎంతోమంది చూస్తున్నాం ఒక యాక్సిడెంట్లో కన్ను పోయింది అనుకోండి కన్ను పోయినంత మాత్రం తను లేకుండా పోలేదు కన్ను ఉన్నప్పుడు కన్ను చూస్తూ ఉంది అనేది తాను చూస్తూ ఉన్నాడు కన్ను లేనప్పుడు నా కన్ను చూడలేకపోతూ ఉన్నది అనే సత్యాన్ని తాను చూస్తూ ఉన్నాడు కనుక కన్ను ఉంటే కన్ను నేను ఉపయోగించుకున్నాను కళ్ళ చూడను ఉపయోగించుకున్నట్టుగా కన్ను లేవనుకోండి నేను లేకుండా పోలేదు కనుక ఏవైతే ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉన్నాయో ఇవి ఉండడానికి ఏదైతే ఆధారంగా ఉందో అది ఉండడం అందువల్ల సర్వభూతేషు స్థితం సర్వభూతములు కనబడుతూ ఉన్నాయి అందరు కనబడుతూ ఉన్నారు వాళ్లలో స్థితం ఏదైతే ఉందో నిగూఢంగా ఏదైతే ఉందో నిహితం గుహాయం అన్నదూచింది విభ్రాజత విశంతి ఆ నిహితం గుహాయం నిగూఢంగా ఏదైతే ఉందో ఏది ఉండడం వల్ల ఈ దేహాలు కదులుతున్నాయో ఏది ఉండడం వల్ల ఇంద్రియాలు చెలిస్తూ ఉన్నాయో ఏది ఉండడం వల్ల మనసు ఆలోచిస్తూ ఉందో ఇలా ఆలోచించేటువంటి మనసుకు ఆధారమయ్యేది ఉందో అంతస్థేన చైతన్య జ్యోతిష అవభాషిత్య మనస మనన సామర్థ్యం కనుక అది వ్యక్తం కాకపోవచ్చు ఇంద్రియ వ్యక్తం నా ఇంద్రియ వ్యక్తం ఇంద్రియాలకు అది వ్యక్తం కాదు యత్ మనస మనుతే నా మనసు ద్వారా కూడా ఆలోచించడానికి ఆధారం అవకాశం లేదు ఎందుకని అది ఉండడం మళ్ళీ మనసు నడుస్తూ ఉంది కనుక కాబట్టి మనసు ఉంది చైతన్యం ఉంది దేహం ఉంది చైతన్యం ఉంది ప్రాణం ఉంది చైతన్యం ఉంది పురాణం పోతే చైతన్యం ఉంది దేహం పోతే చైతన్యం ఉంది మనసు పోతే చైతన్యం ఉంది అది తమా దీనికి ఒకటే ఎగ్జాంపుల్ ఏంటంటే మనసు లేనప్పుడు కూడా మనం గాఢన్ నిద్రలో తెలుస్తూ ఉన్నాం కనుక మనసు ఉంది జాగ్రత్త అవస్థ ఉంది మనసు ఉంది స్వప్నావస్థ ఉంది మనసు లేదు సుశుప్త్యవస్థ ఉంది ఆ సుశుప్త్యవస్థను ప్రకాశింపజేసేటువంటి నేను అక్కడ లైట్ వేసి నేను కనపడతా అది మళ్ళీ చూస్తా కనుక ఏదైతే ఉందో సర్వభూతేషు స్థితం సర్వభూతస్థ సర్వభూతూ తిష్టతి ఇది ఏదైతే అందరిలో ఉన్నది ఆ ఉండడం వల్ల సమస్తం నడుస్తూ ఉంది కాబట్టి ఆత్మానం సర్వభూతస్థం అది తమష తనని చూసుకోవడం వండర్ఫుల్ శ్లోక మంత్ర ప్లీజ్ తనని ఇప్పుడు ఎవరు కనిపించినా వేరుగా కనిపించారు తనకి ఎందుకని ఆ దేహం కదులుతూ ఉంది ఈ దేహం కదులుతూ ఉంది ఆ దేహం కదలడానికి ఏది ఆధారంగా ఉందో అదే ఇక్కడ ఉంది కాబట్టి ఒక ఆకాశానికి గనక జ్ఞానం వస్తే ఆ కుండలో ఉండే ఆకాశం ఈ కొండలో ఉండే ఆకాశం అనదు ఎందుకని ఆ కొండలో ఈ కొండలో ఒకే ఆకాశం ఉంది స్పేస్ అనేది అఖండం కనుక దీనికి జ్ఞానం వచ్చిందనుకోండి ఒకవేళ జ్ఞానం రాకపోతే అక్కడ చిన్న ఆకాశం ఉంది ఇక్కడ పెద్ద ఆకాశం ఉంది అంటది ఇది ప్రాబ్లం ఎందుకని అది చిన్న పిడత ఇది పెద్ద బాణ బాణలో పెద్ద ఆకాశం కుండలో చిన్న ఆకాశం పిడతలో ఇంకా చిన్న ఆకాశం ఇంతగా ఆకాశాన్ని ముక్కల ముక్కలుగా కట్ చేసినటువంటి టైలర్ ఇంకా పుట్టలేదు ఆకాశం ఒకటే వన్ వితౌట్ సెకండ్ ఆ ఖండం ఓకే అజ్ఞానం తాలనుకోవచ్చు దానికి జ్ఞానం కలిగింది అప్పుడు అనుకుంటది దీంట్లో ఉన్నది నేనే దాంట్లో ఉన్నది నేనే దాంట్లో ఉన్నది నేనే అసలు నాలోనే ఇవన్నీ తయారైనాయి అది తమాషా ఆకాశంలోనే కుండలు తయారు చేసేది కుండ తయారు చేసి ఆకాశాన్ని తీసుకొచ్చి పెట్టడం నీళ్లు పోసినట్టు ఆకాశంలోనే కుండ తయారవుతుంది అండర్స్టాండ్ కాబట్టి ఎవరు కనిపించినా మనిషే కాదు ఒక కుక్క కనిపించినా కూడా ఒక పక్షి కనిపించిన ఒక చేప కనిపించిన నీళ్లలో చేపలాగా నేనే ఇస్తున్నానేమో పక్షిలాగా ఆకాశంలో నేనే ఎగురుతున్నానేమో జంతువులాగా నేనే దుమ్ముకుతున్నానేమో ఎందుకని ఈ చైతన్యమే అంతటా ఉంది కాబట్టి దేహాల్ని ఉపాధుల్ని కాకుండా దేహాలను కాకుండా పరిమితంగా ఉండే ఉపాధులు కాకుండా ఆ ఉపాధులు అలా చెల్లించడానికి ఏ చైతన్యం అయితే ఆధారమైందో అది ఇక్కడ ఉన్నది అదే అక్కడ ఉన్నది కాబట్టి చైతన్యంలో ఏ విధమైనటువంటి భేదం లేదు చైతన్యాలు రెండు ఉండవు ఈవెన్ ఫిజిక్స్ లో కూడా సార్ జేమ్స్ జేమ్స్ అంటాడు ఒక చోట కాన్షియస్నెస్ ఈజ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఫ్లూరల్ ఓన్లీ ఇన్ ద సింగులర్ కాన్షియస్నెస్ ఈజ్ ద సింగులర్ ఆఫ్ విచ్ ద ప్లూరల్ ఈస్ అన్నోన్ చైతన్యం అనేది ఏకం అది రెండు అయ్యేందుకు అవకాశం లేదు ఏకమైన చైతన్యానికి రెండూ తెలియదు చైతన్యం వినా కించస్తి ఇది నిరాళంబోపనిషత్ నిరాళంబోపనిషత్ చైతన్యం కన్నా అన్యంగా రెండో వస్తువు ఉండేందుకు అవకాశం లేదు గనక నేహ నానాస్తికించర్వం కలు ఇదం బ్రహ్మ ఇదంతా కూడా బ్రహ్మ ఎందుకని సద్బ్రహ్మ కార్యం సకలం సదైవ దాని నుండి వచ్చింది దానికన్నా వేరుగా ఉండేందుకు అవకాశమే లేదు గనక బంగారు నుండి తయారైనటువంటి ఆభరణంలో ఉన్నదంతా ఎలాగైతే బంగారేనో అట్లాగే ఇట్లా కూడాను కాబట్టి సర్వభూతస్థం ఆత్మానం ఆత్మానం సర్వభూతస్థం ఆత్మని సర్వభూతాని ఇది ఒకటి కాబట్టి అందరిలో తన్ను చూసుకోవడమే కాదు అందరూ తనలోనే ఉండారు అతి తమస్పర్శన్ అని భగవద్గీతలో ఉంది అద్భుతంగా ఇదే కాంటెక్స్ట్ అక్కడ కూడా ఈ శ్లోకం భగవద్గీతలో కూడా ఉంది ఒక పాదం ఈక్ష యోగయక్తాత్మా సమదర్శిన భగవద్గీత కాబట్టి ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో సర్వభూతస్థమాత్మానం సర్వభూతాన్ని చాత్మని సేమ్ అట్లాగే ఉంది ఆరో వచ్చాయి ఆత్మసమయమయో సంపశ్యన్ బ్రహ్మ పరమం ఇక్కడ చూడండి అక్కడ సంస్పర్శన్ ఉంది అంటే స్పర్శ అయినా ఏదైనా కూడా ఇక్కడ తెలుసుకోవడం అర్థం అందువల్ల అక్కడ సంస్పర్శన్ ఇక్కడ సం ప్లీజ్ పరమం బ్రహ్మ అది బ్రహ్మ పరమం పరమం బ్రహ్మ పరబ్రహ్మ సం పశ్యన్ సమ్యక్ పశ్యన్ వీక్షిస్తూ ఉన్నాడో ఈక్షతే ఈక్షతే చక్కగా ఎవడైతే వీక్షిస్తూ ఉన్నాడో సంపశ్యన్ సమ్య పశ్యన్ బ్రహ్మ పరమం పరమం బ్రహ్మ ఆ పరబ్రహ్మాన్ని చైతన్య స్వరూపాన్ని సంపశ్యన్ చక్కగా ఎవడైతే వీక్షించగలుగుతూ ఉన్నాడో వాడు యాతి మళ్ళీ గచ్చతి మునిర్గచ్చతి ఇదిగో యాతి గచ్చతి చేరుతూ ఉన్నాడు ఎక్కడికి ఎక్కడ చేరుతాడండి బ్రహ్మస్వరూపానికి అంతే కనుక తానే అయ్యి ఉన్నాడు సంపశన్ పరం యాతి నాణ్య పంద విద్యతే అయ్యనాయ అక్కడ ఇక్కడేమో యాతి చేరుతూ ఉన్నాడు నా అన్యేన హేతున ఇక్కడ హేతు అన్యన హేతున నా మరొక కారణం వల్ల కాదు చేరేది కేవలం జ్ఞానం వల్లనే సంపశన్ మరొక మార్గం కాదు చేరేది కేవలం జ్ఞాన మార్గంలోనే అక్కడ నాణ్య పందా విముక్తయ్యే అక్కడ యాతి నాణ్యే హేతున ఇక్కడ కాబట్టి మరొక హేతువు లేదు అని ఇక్కడ చెప్తున్నాడు మరొక మార్గం లేదని చెప్తున్నాడు హేతువైన జ్ఞానమే మార్గమైన జ్ఞానమే ఎందుకంటే మోక్షం జ్ఞాన రూపంలో ఉంది గనక కాబట్టి సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని ఆత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నా అన్యన మరొక హేతువు లేనే ఈ శ్లోకం ఇంకా చాలా ఉంది దీని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి రేపు దీంతోనే స్టార్ట్ అవుతాం ఇంకా కంక్లూడ్ చేయలేదు నేను భావం మాత్రం మీకు చెప్పానని అనుకుంటూ ఉన్నా సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాన్ని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యన హేతున స్వస్తి ప్రజా గో బ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం సమస్తో కాళీ వర్తతు పర్జన్య పృథివీ సాని దేశోయోభర బ్రాహ్మణసూ నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాయ పూర్ణమేవాసిష్యం శా